బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పేదనికి మహిమ కలిగి ఆరాధనలు కూర వచ్చిన శుభాభి వందనాలండి ఈశ్వరం అందరికి సమాధానం కలిగి మంత్రి తన కృపలో మనందరినీ భద్రపరిచిన దేవునికి మహిమ కలిగిన గాక ఈ సాయంత్రం శ్రమం తన దేవుని ఆరాధించినట్టు దేవుడు స్వరం వింటూ మనకి ఇచ్చిన దేవునికి మహిమ చదివిస్తాము మరి ప్రార్థించే వారు బ్రదర్ గారు ప్రార్థిస్తారు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవా కృపా కనికరం గల తండ్రి జీవం గలిగిన దేవ జీవాధిపతి అయ్యున్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపివి సంపన్నుడవు దయా దాక్షిణ్యుడవు ధవలవర్ణుడవు అతి సుందరుడవు అతి కాంక్షణీయుడవు పదివేల మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ వారునాథ సత్య స్వరూపు యూ దేవ పరలోకమందున్న మా తండ్రి మా దేవా మా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు దేవా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ తండ్రి ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకునైనా నీ కృపలో దేవ మమ్మలందరిని నైనా మీరు కాచి కాపాడినందుకు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం పగలు ఎండ దెబ్బ నుంచి నైనా రాత్రి వెన్నెల దెబ్బ నుంచినైనా చీకటిలో సంచరించునైనా ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మా యుద్ధకు రాకుండా వేటగాని ఉరిలో నుండినైనా అనుదినమునైనా మమ్మల్ని కాపాడుతూ తండ్రి మమ్మల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తూనైనా మాకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలు అన్ని మాకు మీరు నమ్మదగిన దేవుడుగా ఉంటునైనా తండ్రి నడిపించిన విధానాన్ని బట్టినైనా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉందినని మాకు వాగ్దానం చేసిన దేవా మాకు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మీరు కృపా సత్య సంపూర్ణుడ తండ్రి మా మధ్యలో ఉండండి దేవ తండ్రి ఇదిగోనైనా ఈ జరుగుతున్న ఈ యొక్క ప్రేర్ మీటింగ్ లో ప్రభువానైనా మీరు మాకు తోడుగా పాటల ద్వారా ప్రభువ మీరు మహిమ పొందండి అయ్యా దేవా తండ్రి వాక్యందారా ప్రభువా ప్రభువ నీ స్వరం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడండి తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ఆయన సమయమునకు మీరు నడిపించండి వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి దేవా అవును ప్రభువ మేముంటున్న దినములు అంత్య దినములు అవును దేవా తండ్రి మేము ఉంటున్న దినములు అపాయకరమైన కాలములలో ఉన్నాం ప్రభువ తండ్రి దుర్దినముల్లో మేము ఉన్నాము తండ్రి మనుషుల్లోనైనా ప్రేమ చల్లరే దినముల మేము ఉంటున్నాము కాబట్టి నా ప్రభువ దేవా ఇదిగో నా దేవా తండ్రి కాబట్టి మాకు ఇచ్చిన సమయమునునైనా మేము సద్వినియోగపరుచుకుంటూనైనా జ్ఞానుల వలనైనా వివేకము కలిగి ప్రభువ ని మేము గ్రహించిన ఆ చిత్త ప్రకారంగా మేము జీవించలాగునా మీరు సహాయం దయచేయండి ప్రభువా దేవా తండ్రి అలాగే నా ప్రభువా తండ్రి ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలో నాయన మీరే ఆది నుండి అంతం వరకు ఉండి ప్రభువా మీరే నడిపించండి మీ నామానికి మహిమకరంగా జరిగించండి ఆ రీతిగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నాదంటూ లోకా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతానిదే నీదే నీదే నాదంటూలో కాదయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యము నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యము నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యము నాకు విన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు విన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించి ఆహారం అనుభవించి ఆరోగ్యం కేవలం నీదే నయ్యా కేవలం నీదే నయ్యా నాదంటూలోగా నాయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నీదే బ్రతుకు నాకు ఉన్న ఈ బలం నాకు ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిల్వ గృహం నాకు ఈ బలం నాకు ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిల్వ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి నిలిచి ఉన్న ఈ స్థలం ప్రతిపచున్న ప్రతిక్షణం కేవలం నీదే నయ్యా కేవలం నీదే నయ్యా నాదంటూ లోకా లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీరే నీదే బ్రతుకంత ఒకవేళ చిన్నదే ప్రభువాదండి మరి వాక్యం వెళ్లే ముందు వెళ్ళే ముందు ఒక మనకి ఒక ప్రార్థనా రిక్వెస్ట్ వచ్చిందండి మరి ప్రార్థిస్తాము మొన్న మన జాన్ బ్రదర్ వాళ్ళ పాపకి సడన్ వామిటింగ్ స్టార్ట్ అయినట్టు బాగా కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లారంట ప్రార్థనలో పెట్టమని చెప్పారు కాబట్టి ఆ పాప గురించి ప్రార్థించండి పాపకి మంచి ఆరోగ్యం రావాలి వామిటింగ్స్ తగ్గిపోవాలి కాబట్టి ప్రార్థించండి మరి ఫస్ట్ సుజాత ప్రార్థిస్తారు తర్వాత శాంతమ ప్రార్థిస్తారు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు గొప్ప దేవుడవు యహోవ రాఫా నా తండ్రి స్వస్థపరచు దేవుడవు నా తండ్రి మా మధ్యన సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయిన ఈ ఉదయ ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభా అతని విజ్ఞాపన ప్రార్థన కొరుకు నా తండ్రి ప్రభ మీరు ఆలకించండి నాయన మరి జాన్ బ్రదర్ పాప విషయంలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి స్వస్థపరచు నీవు గనుక ప్రభ నెండి నీ సన్నిధికి వస్తున్నాం నీ పాత సన్నిధిలో ప్రభా ఈ యొక్క విజ్ఞాపన మేము మొరపెట్టుకుంటున్నాం నాయన చంటి బిడ్డను ప్రభ మీరు ముట్టండి నా తండ్రి ఆ బిడ్డకు మరియు వరకు జాండీస్ నుంచి మీరు గట్టెక్కించినారు స్వస్థపరిచినారు క్షేమంగా ఇంటికి నడిపించినారు ప్రభా మళ్లీ తిరిగి ఆ బిడ్డకు వామిటింగ్స్ ప్రభా కొత్త సమస్య ప్రతి సమస్యని ప్రభా ముట్టి అతండ్రి మీరు బిడ్డకు నడి నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో మీ యొక్క పోసి ప్రభ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి ఆయన ఏసక్తికర నామంలో గొప్ప కార్యము ఆ బిడ్డ జీవితంలో జరిగించండి ప్రభా నా చంటి బిడ్డ చుడ్డు పడక చుట్టు నా తండ్రి మీ యొక్క నా తండ్రి ప్రభాస్ నా భద్రపరచండి నాయన క్షేమంగా నా తండ్రి సంపూర్ణ స్వస్థతతో ఆరోగ్యంతో ఇంటికి నడిపించండి ప్రభా ఆటరుస్తున్న ప్రతి అంధకార మంత్ర చీకటి శక్తులు ఏసయ శక్తిగల నామల కాలిపోను గాక ప్రభా నా తండ్రి బిడ్డను మీరు ముట్టండి నాయన తల్లిని ప్రభా ఆరోగ్యం రేయించండి ఇద్దరిని కూడా ప్రభా క్షేమ స్థితిలోనికి మీరు నడిపించమని ప్రభా గొప్ప కారంలో అగృహంలో జరిగించమని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఏసక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థం చేసుకున్నా స్తోత్రం ప్రభా మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ ఏసయాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ప్రేమ గల ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన జాన్ బ్రదర్ కూతురు ప్రభా ను తాకండి నాయన చేసుకుంటాభా సంపూర్ణ స్వస్థత వాకింగ్ సెంట్రబా వేసిన మొన్న ప్రభావం పాపని ప్రభావం ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సైతాం చీకటి శక్తులన్నీ కాల్చివేయండి మంత్రశక్తులన్నీ కాల్చివేయండి ప్రభా ఎలాంటి అనారోగ్యం ఉన్న ప్రభా నీ నా ఉన్న స్వస్థత ఉంది తండ్రి స్వస్థపరిచే దేవుడవు యహోవరాపా ఏహో వర్షమ్మా ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నానాయన కృపగల తండ్రి వేసు ప్రభా నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకున్నానాయన వాడుతున్న మందుల్లో కూడా ప్రభా మీ రక్తప్రోక్షం చేయండి తండ్రి పాప చుట్టు మీ అగ్ని కంచి వేయండి నీ దేవదూతలు కాపుదలు దయచేయండి ప్రభావ సంపూర్ణ స్వస్థత ప్రభావ మీ అసం మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్న దేవ యశ్ ప్రభా నీకే వంధనాలు సిస్టర్ బ్రదర్ చుట్టూ కూడా మీకు కంచి వేసి నాయన మీ తోడు ఉండండి ప్రభా మీ సేవలు కూడా వాడుకోమని కుటుంబం ప్రతి అవసరతను తీర్చిమని ఏస పరిస్థితులు అమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రయత్నం మన మధ్యలో ఉన్న రవణ గారు పరిశుద్ధు రఘు తండ్రి కృప జీవన్ గల దేవ ఇసు ప్రభావెంతో మందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిషు తిన దేవాతాలు అర్పించుకుంటున్నాయినా దేవ నా ప్రభా నీ గడిచిన కాలం అంత ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలక నిలబెట్టున్నారు ప్రభా నివారాత్ మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు మీకు ఎంతో వందన అర్పించుకోవటం కృతజ్ఞతలు చెల్లించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభావ మీ కృపలో మమ్మల్ని మా జీవితాలు మా హృదయాలను సరిచేయ ప్రభావా మా ప్రాణాత్మ శరీరంలోనైనా మీరు సమర్పించుకుంటుండేగా ప్రభావ మమ్మల్ని సంపూర్ణంగా మీరు పరిశుద్ధపరచండినైనా అయినా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధులు నడిపించండి అయినా అయినా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభా పరిశుద్ధంగా మీరు మార్చండి అయినా వాళ్ళు డాగు మచ్చి తొలగించండి మీకు సంపూర్ణలు నడిపించి మీ మహిమర్ధమే నిన్ను పెట్టుకుని అయినా వాక్యం మీకు పరిశుద్ధాత్మ నడికింపు మాకు అనుగ్రించినైనా పరిశుధాత్మ దేవ మీరు నేను ప్రభావ మాట్లాడండి మిమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన అభిషేకం మాకు నా దేవ నా తండ్రి నీకు ఎంతో వన్నారు ప్రభా ఏ యుగత్వీ మమ్మల్ని ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించిన అయినా రాసి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా ముగ్గురు తయారు చేస్తున్నారని ఎంతో వర్ణాలు అర్పించబోయే మీకు పశువు ఆత్మ అభిషేకాన్ని ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు ప్రభావ ఈ యొక్క మీ పాదాల చింత చేరినైనా మీ వాక్యాన్ని ధారించే యొక్క అవకాశం మీరు నాకు ఇచ్చారు మీకు ఇంకెంతో వర్ణాలు వాక్యం దాని ప్రభావ మీరు మాతో మాట్లాడండి మీ ఆత్మధారని అర్పించి సహాయం అని మా తలంపులు మాల చిన్న సమస్తాన్ని కొట్టి పరిశుధాత్మ దేవాలయాన్ని నీకు సమర్పించుకుంటాను కదా మా నాలో ఉండి నువ్వు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రాదర్శనం తల్లి ఆ మన ప్రభువులు రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు ఈ రోజు స్వప్న శిస్తారు చెప్పారు ఈరోజు జాన్ బ్రదర్ రావట్లేదు బ్రదర్ మీరు తీసుకుంటారు అన్నప్పుడు ఇప్పుడు ఇప్పటికే కాబట్టి నేను సరే పర్లేస్తారు నేను చెప్తానని చెప్పాను ఇప్పుడు అంటే మనం ఎప్పుడు వాక్యం ప్రిపేర్ గా ఉంటాం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఎవరికూ అది అనుగ్రహిస్తే అది మనం స్వీకరిస్తాం కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం దేవునికి ఈ రోజు మనము ధ్యానించే వాక్యము యేసు ప్రభు ఎలాంటి పరిచర్యలు చేసింది యేసు ప్రభు రెండు వేల ఇరవై లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పరిచర్యలు చేసింది అనేది మనం ఈ రోజు మనం దీర్ఘంగా మనం ధ్యానిస్తాం చూడండి ఈ రోజు అలాంటి పరిచర్య జరుగుతుందా అనప్పుడు మనం ఒకసారి మనము ఆయన వాకి వెలుగులో మనము మన పరిచయను మనం కొనసాగించుకోవాలా ఏ రీతిగా ఉండాలా మనం అర్థం చేసుకోవాలా ఎందుకనంటే ఇగ సమాప్తి చివరి అంచుకో మనం వచ్చేసినాం ఆయన రాకు సంబంధించిన ప్రతి ప్రవచనము మన కాలంలో నెరవేరుతుంది ప్రతి ప్రవచనం నెరవేరుతుంది కానీ అంత యథావిధిగా ఉంది అంత లోకంలో మంచిగా జరుగుతుంది ఆ ఏం అభ్యంతరం లేదంత బాగుందని మీ లోకస్తారు అనుకుంటున్నారు మొన్నటి దినం ఒక ప్రాంతంలో వాకిం చెప్పినా సెకండ్ కమింగ్ గురించి లోకలు నెమ్మదిగా ఉంది భయం ఏమీ లేదు అంత బాగానే ఉంది అంత సుఖంగానే ఉంది అని వాళ్ళు అనుకుంటారు గర్భిణీ స్త్రీకి ప్రసావ ఏదైనా ఎట్లా అకస్మాత్తుగా వారి మీదకి వచ్చినట్టు గురించుడు వచ్చినప్పుడు ఎంత మాత్రం తప్పించుకొనలేరు అని వాక్యం చెప్తుంది మొదటి దేశంలో రాష్ట్ర పత్రిక ఐదో అంత పదమూడో వచ్చిన కాబట్టి ఆయన రాకడ్ విషయంలో మనం ఉంటున్నాం కాబట్టి ఏ రీతిగా మనము ప్రభు కొరకు ఈ లోకంలో జీవించాలా అనేది ఎలాంటి పరిచర్య కొరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు మనలే కాదు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు ఎందు ఆయన ఏర్పరచుకున్నాడు మనం అది అర్థం చేసుకోవాలా చూడండి ఎందుకన్నప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ ఒకరితో ఒకరు మనం పోల్చుకోవడానికి వీల్లేదు మనం పోల్చుకోవాల్సింది మనం పాటించాల్సింది యేసు ప్రభు మీద ఆయన ఎలాంటి పరిచర్య చేసిండో ఈ భూమి మీద అలాంటి పరిచర్య మనము చెయ్యాలా అనేది దేవునికి చిత్తమై ఉంది కాబట్టి ఆయన చిత్తంలో మనం ఎట్లా ఉన్నామనేది మన ఒకసారి మనము ఆయన వాకి వెలుగులో మనం పరిశీలించుకుందాం ఎందుకనంటే క్రైస్తవ జీవితం పరిశీలించుకునే జీవితం క్రైస్తవ జీవితం ఎంతో ప్రతి క్షణము భయముతోని భక్తితో జీవించే జీవితం ఒక దశ నుంచి ఒక దశకు వెళ్లే క్రమంలో మనకి ఎలాంటి బలహీతలు ఉన్నా గానీ వాటన్నిటిని షేదించుకొని ఆయన కొరకు నిలబడి ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటించాలా అనే భావన మనం కలిగి మనం ఉండాలి అనేది ఏమి చెప్తాము ఏ రీతి కన్నప్పుడు పౌలు చెప్తున్నాడు ఒక వాక్యంగ్ లో సంపూర్ణవటకు సాగిపోదాము కాబట్టి చెప్పండి సంపూర్ణం ఎప్పుడు అవుతాం సంపూర్ణ ఔటకు అంటే సంపూర్ణంగా కాలే ఇంత గొప్ప సేవకుడు కూడా అని అంటున్నాడు సంఘంతో సంపూర్ణకు సాగిపోదాం అన్నాడు కాబట్టి ఎప్పుడు మనం సంపూర్ణంగా అవుతాము ఎప్పుడు మనము సాగిపోతాము అన్నప్పుడు అర్థం చేసుకోవాలా సాగిపోయినప్పుడే సంపూర్ణంగా మారుతాము అది విధానం ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన మాటల్లో ఆయన పనిలో మనము సాగిపోతా ఉంటాము ఒక దశ నుంచి ఒక దశకి అప్పుడు మనం సంపూర్ణంగా అవుతూ ఉంటాం సంపూర్ణకు సాగిపోతామంటే నువ్వు సంపూర్ణంగా కావాలంటే సంపూర్ణంగా ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలంటే సంపూర్ణంగా సేవ పరిచయ ప్రతిదీ మనం ముగించాలంటే మనము సాగిపోవాలా అనేది వాక్యం చెప్తున్నారు కాదు ఈరోజు తన మహిమ కొరకు దేవుణ్ణి మహిమపరిచే కొరకు ఒక బలమైన సేవకులు ఒక బలమైన పరిచర్ చేసే సేవకులు కావాలని దేవుని కను దృష్టి ఈ లోకం మీద ఉంది ఎవరు దానికి యోగ్యులు ఎవరు దానికి ఆ దాన్ని పాటించే వాళ్ళు ఎవరు ఆ రీతిగా దాన్ని ఆసక్తిగా తీసుకొని పోయేవాళ్ళు ఆయన మహిమను సమస్త సృష్టికి ఆయనను పరిచయం చేసేవాళ్ళు ఈ లోకంలో సృష్టి అంతా ఆయన కొరకు ఎదురు చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేలి చూస్తుందంటారు ఎవరు మమ్మల్ని విడిపిస్తారండి కాబట్టి వాళ్ళు ఎవరు దేవుని కుమారులు ఎవరు ఆ దేవుని కుమారులే ఈ సృష్టి నుంచి విడుదల మనుషులకి విడుదల కల్పించగలరు సైతాన్న పంధకాల నుంచి దుష్ట శక్తుల నుంచి సమస్త అన్ని జను ఆయన నామాన్ని ఆయన కుమారుని ప్రకటించే ఆ సేవకుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ రోజు ప్రపంచం చూస్తే ప్రతి ఒక్కరు సువార్త చెప్తున్నారు ప్రతి ఒక్కరు దేవుని సేవ చేస్తున్నారు కానీ ఎవరు ఆ రీతిగా ఆ దేవుని సేవ చేస్తున్నారు ఎవరు ఆ రీతిగా ఆయన కొరకు సేవ చేస్తున్నారు ఎలాంటి ఆసక్తి కలిగి చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరు తోసిన వారి రీతిగా వాళ్ళ వాక్యం ప్రకటిస్తాడు ఏ రీతికైతే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అంతే చాలు కానీ ఆయనని ఎట్లా ప్రకటించాలా ఆయన ఘననామాన్ని మనం ఎట్లా మహిమపరచాలా ఆయన నామానికి ఎట్లా కీర్తి తీసుకురావాలా ఏసు క్రీస్తు నామాన్ని ఉన్నతమైన స్థితికి మనం లేపాలంటే ఆ స్థితికి ఆయన నామాన్ని మనుషులకు చూపించాలంటే మనం ఎట్లా మనం తయారు కావాలా చూడండి ప్రతి ఒక్కరు ప్రభునే ప్రకటిస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ప్రభునే ప్రార్థిస్తున్నారు కదా అన్నీ జరుగుతున్నాయి కానీ యథావిధిగా అయిపోతా ఉంది కానీ ఎందుకు ఈ చివరి కాలంలో అనేక చోట స్వస్థతలు లేవు ఎందుకు దేవుని కార్యాలు చేస్తలేదు ఎందుకు మనుషులు భయపడుతూ ఎందుకు ఆ భయోందోళనతో గురవుతున్నారు ఎవరో వచ్చి ఏదో చేస్తారో కానీ ఇదంతా కూడా దుష్టుడు క్రియేట్ చేసినాను కానీ ఎప్పుడైతే మనము ఆయన నామం నిమిత్తము మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు సమస్త కార్యాలు చేయటం సిద్ధంగా ఉంటాడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో కార్యాలు చేయాలని మన వైపు చూస్తున్నాడు కానీ ఈ రోజు మనుషులు ఎవరు ఎవరు తోసిన రీతి యథావిధిగా ఇచ్చిపోతుంది ఆయన చిత్తమాని గ్రహించి ఆయనను గ్రహించి ఆయన ఏం చెప్తున్నాడో ఏ రీతిగా ముందుకెళ్లాలా అనేది ఈ రోజు కూడా మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నాయి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ చూడండి అందుకే పౌలు ప్రభు చిత్తం గ్రహించమన్నాడు నిద్ర నీవు మేల్కోమన్నాడు క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు ఎందుకు ప్రభు చిత్తాన్ని గ్రహించాలా దేవుని చిత్రం ఏముందో అది గ్రహించాలంటే చూడండి ప్రతిరోజు మనం ఆయన చిత్రాన్ని మనం గ్రహిస్తూనే ఉండం కదా అందులో ఏంటి కొత్త ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆయన నామం నిమిత్తం ఆయన నామం ఎక్కడ దూషింపబడుతుందో అక్కడ ఆయన నామాన్ని మహిమపరిచే సేవకులు ఎక్కడ ఆ ఈ లోకంలో క్రీస్తు ప్రకటించబడలేదు ఆ అలాంటి చోట్ల వెళ్లి శ్రీస్తును ప్రకటించడం ఈ రీతిగా ఆయన మహిమపరిచే వాళ్ళ కోసం అయినా ఆయన కను దృష్టి ఈ లోకం సంచరిస్తా ఉంది చూడండి నశించిపోయే ఆత్మల పడుకు భారం కలిగిన ఆ సేవకులు ఈ రోజు ఎవరున్నారో అని ఆయన కను దృష్టి ఈ లోకం అంతా సంచరిస్తుంది విషయ గ్రంథంలో మనం చూస్తాం ఆరోగ్యంలో నా నిమిత్తం ఎవడు పోవును నా నిమిత్తం ఎవరిని పంపిదన్నప్పుడు ప్రభా నేనున్నాను ప్రభా నేను వెళ్తాను నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తావు ప్రభా అనే భారం సంపూర్ణంగా ప్రభు సమర్పించుకొని ముందుకెళ్లే సేవకుల కొరకు ఆయన ఎదురు చూస్తా చూడండి అందరూ సంపూర్ణంగా సమర్పించుకోలేదా అంటే అది నాకు తెలియదు కానీ సంపూర్ణంగా సమర్పించుకోవటం అంటే ఏంటంటే చూడండి ప్రతి దాంట్లో మనము మన సమయాన్ని మన డబ్బును మన ధనా మన యొక్క టైంని అన్నింటిని కూడా త్యాగం చేసుకోవటం ఆయన ఆయన నామం నిమిత్తము త్యాగాం చేసుకోవటం త్యాగపూరితమైన జీవితం లేకపోతే ఎప్పుడు కూడా మనం ప్రభుత్వం మయపరచలేము వైబ్యులు అంతట్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు ప్రభుత్వం త్యాగం చేసిన వాళ్ళు సజీవ యాగంగా సంపూర్ణంగా సమర్పించుకున్న కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు రక్షింపు రక్షణ పర్షదాత్మ పొందుకున్నావు దేవుని కృపారాలు పొందుకున్నావు అన్ని పొందుకున్నావు మనం కానీ ఈ రోజు మనము ఆ స్థితిని ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనం వచ్చినాం పైకి కాబట్టి ఇంకా నువ్వు ఆ వెనక స్థితిలోనే జీవిస్తుంటే నువ్వు ఎట్లా ముందుకు పోగలవు మళ్ళా నువ్వు మూల చూడండి వాక్యం చెప్తున్నా హెగ్యులేషన్ పత్రికలో మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలా ఒక కాలమును బట్టి చూస్తే ఈ రోజు మన బోధకులను గొప్ప బోధకులుగా ఉండాలి మనం కానీ మూలపాఠములు మరొకటి బోధించాల్సి వస్తుందంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది ఇంకా నువ్వు మూల పాఠం దగ్గరే ఉన్నవా లేకుంటే ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనం ముందుకెళ్లే వాళ్ళ ఉన్నవా అనేది ఈ రోజు మనము ధ్యానించాల్సిన వాక్యం ప్రకటించే సామర్థ్యం సేవకులు ఎవరు ఎవరు ప్రకటిస్తారు ఆయన నామం ఎవరు ప్రకటిస్తారు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త పరిచర్య చేసిండు ఎలాంటి పరిచర్ చేసిండు ఈ రోజు ఈ లోకంలో ఎలాంటి పరిచర్ చేస్తుంది ఈ రోజు మనం ధ్యానిస్తాం చూడండి మొట్టమొదటగా ఆ మతార్త ఇరవై నాలుగో దీం ఇరవై మూడో వచ్చినంలో యేసు వారి సమాజ మందులో బోధించుచు దేవుని రాజించిన శువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గల సంచరించెను కాబట్టి యేసు ప్రాభు ఎప్పుడైతే బాప్తిసం పొందిండో బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీద పరిశుధాత్మ వచ్చింది తర్వాత ఆయన నలభై దినాలు ఆత్మ చేత శోధింపబడ్డాడు పరిశోధింపబడ్డాడు ఒక చెప్పాలంటే కాబట్టి ఆ శోధన ముగించిన తర్వాత అప్పుడైనా సేవ ఆరంభమైంది అని వాక్యం చెప్తుంది కాబట్టి ఎట్లా ఆరంభమైంది ఎక్కడ స్టెప్ ఎక్కడి నుంచి ఆరంభమైంది ఎక్కడ ముగిస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలా ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఆ ముందుది ఎనకపు ఎనక ముందు లాగా నడుస్తుంది అంటే ఒక మార్గం తెలియని స్థితిలో ఉంది ఈ రోజు కాబట్టి అది కాదు దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమాన్ని మనము పాటించాలా మనమే పాటించడమే కాకుండా ఇతరులను పాటించేవారు లాగా మనం అది చాలా ప్రాముఖ్యమైంది అయితే ప్రభువు ఎప్పుడైతే ఆయన బాధిస్ పొందినాడు తర్వాత పశుధాత్మ పావున వల్లి దిగిరావటం ఆయన మీదకి తర్వాత ఆయన నలభై దినాలు శోధింపబడటం తర్వాత ఆయన సేవ ఆరంభించడం కాబట్టి మొదట సమాజ మందులను బోధించుకుంటూ రాజస్వార్తను ప్రకటించుకుంటూ తర్వాత గలీలంత అంత అన్నిల ప్రాంతం ఆయన మొట్టమొదట అన్నిల ప్రాంతంలో పరిచర్ చేసి స్టార్ట్ చేసింది కళలో తిరిగిండు నేషల్యంలో తిరిగిండు కాబట్టి సమాజం మందులో తిరిగిండు అన్ని చోట్ల ఒక దిగ్గరంది కదా ప్రతి చోట ఆయన పోయి శువార్త పరిచర్ చేసింది చేస్తూ ఏం జరిగిందో తెలుసా ఇది చాలా ప్రాముఖ్యమైంది ఇది నేను మనకు జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే మనం పరిచర్య చేస్తున్నాం కదా కాబట్టి ఒక ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలా ఎందుకంటే ఇది కొద్ది కష్టతరం ఉంది దీన్ని జీర్ణించుకోవాలా మనం ఎందుకంటే వాక్యం వాక్యంతోనే మనం చూడాలా ప్రతిదీ ఆత్మలోనే చూడాలా అనే విషయం మన ప్రభు మనకు అర్థం చేసుకోవాలా ఎందుకనంటే రాబోయే దినాల్లో చాలా భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం ఒకనొక దినం నేను నిలబడి నీ దేవుడు గొప్ప దేవుడు అయితే నీ దేవుడు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఈ వ్యక్తి ఇంత అనారోగ్యంతో బాధపడుతుంది ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరచగలడా అని అనే ప్రశ్నలు వేసే మనం వచ్చేసినాం తర్వాత మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ స్వస్థత ఎవరు చెప్పాలా ఆ స్వస్థత ఎవరు పొందుకోవాలా ఫస్ట్ మనం పొందుకోవాలా స్వస్థత తర్వాత ఆయన స్వస్థపరిచే యుహోవాని నేనే అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ స్వస్థత మన యొక్క దేవుని సేవకులుగా ఉన్నప్పుడు మనము ఇతర జీవితాలలో మన పరిచయ విధానంలో యేసు క్రీస్తు ప్రభు ఎట్లా సంచరిస్తూ ముందుకెళ్తుందో ఆ గ్రామంలో ఏం జరిగింది ఈ రోజు నీ నా పరిచయలో మన పరిచయం ఇక మీదట అట్లాంటి అలా కొనసాగించాలనేది దేవుని చిత్తమై ఇది నేను చెప్పేది కాదు ఎందుకనంటే మనం వాక్యం చెప్తాం కదా మీరు క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు తర్వాత క్రీస్తు అడుగుజాల్లో నడుచుకోమన్నాడు ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించిండో అదే రీతిగా మనం కూడా ఇతరులను ప్రేమించాలా మన సోదరులను ప్రేమించాలా అప్పుడే మీరు ఆయనను ప్రేమించినట్టు అప్పుడే ఆయన ఆర్యను పాటించినట్టు ఏ ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు చివరికి ఏమంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్త తర్వాత నమ్మిన వారి శిష్యులు చెప్పారు చివరికి మార్గ శుభార్త నేను ఏ సన్నతను మీకు ఆహ్లేపించుతున్నో మీరు వాటిని వారికి బోధించుడి అన్నాడు వారికి బోధించమన్నాడు ఎవరికి చెప్తున్నాడు శిష్యులు చెప్తున్నాడు ఎవరికి బోధించారు వారంటే ఎవరు ఈ రోజు ఎవరికి మనం బోధించాలి ఆయన ఏం చెప్పండి చెప్పండి ఎలాంటి ఆజ్ఞ ఇచ్చింది చెప్పండి ఫస్ట్ మీరు సర్వలోకానికి బామనండు సర్వసృష్టికి చెప్పండి కానీ ఎంత సర్వ సృష్టికి చెప్పమంటే అంటే దాని అర్థం ఏంటంటే మీరు సర్వసృష్టికి పోవాలా ప్రపంచమంతా మీరు తిరగాల ప్రపంచం దేవుని పరిచర్య చేయాలి ప్రపంచమంతా దేవుని కొరకు జీవించేటట్లు అనేక కోరుగా పాల ప్రతి చోట ఆయన నామం గణపరచబడాలా ఎందుకంటే సర్వసృష్టి ఆయన మహిమతో నిండుంది ఈ భూమి అంతా ఆయన మహిమతో ఆవరించింది కానీ ఆయన మహిమను చూపించే వాళ్ళు ఎవరు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఆశపడి తేరు చూసినట్టు ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత ఎట్లా మనుషులకు కనబరచాలంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాక్యం దానికి ప్రభు మనకి మాదిరికరమైన జీవితం కాబట్టి ఏ రీతిగా మనం అట్లా మనం ముందు కొనసాగాలం ఆయన స్వస్థపచ్చే దేవుడు ఉన్నప్పుడు ఇతరులు ఆ స్వస్థత మనం తీసుకొచ్చేవారిలాగా ఉండాలి అందుకు మనం పర్శుధాత్మ అభిషేకం అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎలాంటి కార్యాలను చేయలేవు ఇది నేను చెప్పే మాట కాదు ఎందుకంటే బైబుల్ మాట చెప్తుంది కాబట్టి ఆజ్ఞే అతిక్రమే పాపం వాక్యం చెప్తుంది కాబట్టి ఇందులో నువ్వు ఏ వాక్యను ఏ ఆజ్ఞను పాటించకపోయినా నువ్వు నువ్వు పాపం చేసిన వాడిని ఎందుకని ఒక ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో పాటించకపోతే వాడి అపరాధి వాక్యం చెప్తుంది కాబట్టి మనం పాటించే ప్రతి వాక్యాలు కాబట్టి అన్ని పాటిస్తావంటే డౌటే ఈయన అన్ని పాటిస్తే నేను చెప్పలేదు నేను కొన్ని పాటిస్తున్నాను కొన్ని పాటించలేని స్థితులను కొన్ని పాటించడానికి ప్రయాస పడుతున్నాను అట్లాంటి ప్రయాసం ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉందంటే తక్కువ కాబట్టి సర్వలోకానికి ఏంది సర్వసృష్టిని చెప్పమన్నాడు తర్వాత నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నావు వాటిని బోధించమనుడు ఏసు ఏం చెప్పిండు చెప్పండి ఆయన చనిపోయక ముందు ఎలాంటి బోధ చేసిండు ఏం చెప్పిండు ఆయన ఈ రోజు క్రైస్తవ సంఘము క్రైస్తవ జీతులను దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఎట్లా చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకరితో మనకు అవసరం లేదు కానీ వాక్యం ఒకటి ఏం చెప్తుంది తెలుసా నేను మీకు ఏం చెప్తున్నానో వారికి బోధించమన్నాడు మరి బోధించాలా లేదా ఆ వాక్యం ప్రకారంలో ఎవరికి ఆజ్ఞా బయలు తీరింది ఎవరికి వాళ్ళు బోధించాల దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు బోధించమని కాని ఎవరికి బోధించబడు వారికి బోధించబడు ఎవరు అంటే వాళ్ళు వినేవాళ్ళను అది నువ్వు కావచ్చు నేను కావచ్చు ప్రపంచం ఎవరైనా కావచ్చు ఈ విషయాలు మనం బోధించాలా ఈరోజు చాలా కష్టతరం కొన్ని సంఘాలైతే పరిశుధాత్మను తృఢీకరిస్తారు కొన్ని సంఘాలైతే పరిశుధాత్మ అంటేనే ఒకరి మొక్కలతో చూసుకుంటారు కొంతమంది అయితే మొత్తం ఎస్కేప్ అయిపోతారు ఎందుకని అంటే వాళ్ళకి అది నచ్చదు చూడండి దేవుని అభిషేకం లేకుండా శిష్యులు సేవ చేసిందశుధాత్మను మీరు పొందరని ఊదిండి ఆయన అంటే ఒక సూచన ఇచ్చిండ్రు పశుధాత్మ కొరకు ఎందుకు కనిపెట్టమని చెప్పి మీరు చేయబోయే పరిచర్య అది గొప్ప పరిచర్య దుష్ట శక్తులతో మీరు విజయం పొందేది ఈ లోకపరమైన జ్ఞానం తోటి ఉన్న మనుషుల్ని ఆయన జ్ఞానం వైపు ఇది ఒక మహా సంగ్రామం ఇది గొప్ప యుద్ధ భూమి ఈ ఈ ప్రయాసంలో ను ముందు విజయం పొందాలంటే దేవుని అభిషేకానికి ఎంతో అవసరం ఉదాహరణకి పాత నిబంధన కాలంలో సంసోన్ మీద పరిశుదాత్మ అభిషేకం వచ్చింది ఎప్పుడైతే ఆయన అభిషేకం వాళ్ళ వచ్చిందో అప్పుడు వాళ్ళు పలాదులుగా తయారైకో యుద్ధాల మీద గెలిచింటే మనం చూస్తాం ఏంటి అది ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి ఆత్మ వచ్చినప్పుడే యహో ఆత్మ అతని మీద పొలముగా వచ్చాను అని వాకింగ్ చదువుతూ ఉంటాం మనం అంటే ఆత్మ రాకపోతే అలాంటి కార్యాలు చేయలేవు అర్థం అక్కడ అని ఈ రోజు సంఘం దాన్ని గ్రహించలేని స్థితి తృణీకరిస్తుంది యూనైజ్ చేసింది ఈ రోజు కానీ నువ్వు నేను డైనా చేయడానికి వెళ్లేదు దాన్ని స్వీకరించాలా చూడండి పరుశుదాత్మ ఒక్కసారి అవకాశం ఏ ప్రభావా అని సంవత్సరం చివరికి ప్రార్థాన చేసినా లేదా ఆ విధి మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు యుద్ధం చేసినా లేదా ఇంకా ఎంతో ఉన్నారు ఈ మొదలుకొని ఇంకా ఎంతో దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప కార్యం చేసిన సూర్య కార్యాలు చేసినారు అంటే పరశుధాత్మ అభిషేకము ఆ కాలంలో ఒక టైంలోని ఒక పర్పస్ లోని వచ్చేటది ఆ టైంలో దేవుడు మాట్లాడేటాడు కానీ దేవుడు ఆయన ఏస్త ప్రభు మన పరుషుధాత్మలు మన హృదయంలోకి పంపిణాయి మన హృదయంలో ఎల్లప్పుడు ఆయన ఆదరణ కర్త ఎల్లప్పుడు మీలో ఉంటాడని నా వాటిలోని మీకు తెలిసి మీకు జ్ఞాపకం చేయను అన్నాడు ఏసు చెప్పిన ప్రతి మాట నువ్వు కంపూ సంపూర్ణి నువ్వు అర్థం చేసుకుని పాటించాలంటే పరిశుధాత్మ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితులు నువ్వు ఇది నువ్వు నమ్మినా నమ్మకద్ది సత్యం నువ్వు నమ్మకపోతే ఇది నువ్వు గ్రహించకపోతే ఇది నువ్వు తృఢీకరించు అనుకో ఎట్టి ఏ రోజు కూడా నువ్వు ఆలస్యాన్ని తెలుసుకుని ఒక దినం ఎంతగానో బాధపడతావు కానీ ఆయన కృప వలన దేవుడు ముందే ముందే మనకు అవన్నీ బయలుపరుస్తాను కాబట్టి ఏసు ప్రభు ఆ సమాజ మందులను బోధిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రపంచం ఆయన దిగుతా చూడండి ఎక్కడ ప్రతి వ్యాధిని ప్రజలలోని ప్రతి వ్యాధిని అంటే ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే ఆయన బాగుద్దేశం ఆయన సువార్త ప్రకటించడమే కాదు యేసు ప్రభుత్వ పరిచర్లో మన ప్రభుత్వ పరిచర్లో మూడు విషయాలు మనం చూస్తాం హీచింగ్ ఉంది స్ంది తర్వాత హీలింగ్ ఉంది ఒకటి బోధించటము రెండవది ప్రకటించడము మూడవది స్వస్థతలు చేయటం ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే అది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది టీచింగ్ ప్రీచింగ్ హీలింగ్ ఈ మూడు కనిపిస్తాయి ఏస ప్రాబ్లం ఇదే సేమ్ టైమ్ లో అపోస్తులలో కూడా కనిపిస్తాయి పౌరులలో కూడా కనిపిస్తాయి నేను ప్రకటించే వాడిని గాను బోధకుడు గాను అపోస్తులు గాను నేను ఉన్నా ఉన్నా నేను ఆయన బోధించే వాడుగా తర్వాత ప్రకటించే వాడుగా ఉన్నాడు అపోస్తులుగా ఉన్నాడు అంటే పంపబడ్డ వాళ్ళు పిలువబడ్డవాళ్ళు ఈ రోజు మనం కూడా నిలబడ్డ వాళ్ళమే మనం కూడా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళమే కాబట్టి అలాంటి రోల్ మోడల్ లాగా మనం తీసుకొని మన పరిచయలో మనం ముందుకు కొనసాగకపోతే రాబోయే ఆయన నామాన్ని ఎట్లా మనకి దనపరచగలం ప్రతి మోకాలు ఏసుక్రీస్తు నామం వంగళ అనే వాక్యం చెప్తుంది అన్ని నామములక పైనామం ఏసుక్రీస్తు నామం ఆ నామము ద్వారా అనేకులు వాళ్ళ మోకాలు వంగల అట్ ఆయనని హెచ్చించు ఏసు ప్రభు తండ్రి అట్లా హెచ్చించిండు ఈ రోజు నువ్వు ఆ తండ్రి స్థానం ఉన్నా ఏసుకుంటావు ఉంటే నువ్వు కుమారుడి స్థానం నీ ద్వారా ప్రతి మోకాలు వంగల తండ్రిని దేవుని స్థుతించాలంటే ఎంత పవర్ఫుల్ గా మనం తయారు ఎలాంటి శక్తి ఎలాంటి అభిషేకం మనకు అవసరం అలాంటి అభిషేకం మనకు ఎంత అవసరం కాబట్టి ప్రతి దినం మనము దేవుని ఆత్మతో నింపబడి పరిశుధాత్మతో నింపబడి ఆయన ఆత్మ చేత మనం నడిపింపబడ్డప్పుడే గానీ ఇలాంటి కార్యాలు మనం చేయలేము చూడండి ఎందుకు అని అంటే చూడండి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన అనేకుల్ని ఆ ఆ రోగ ద్రస్థులు వ్యాధుల చేత దుష్టాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళ అందరిని విడిపించిండి ఆయన ప్రతి ఒక్కరిని విడిపించిండు ఆయన ఎక్కడ అడుగు అక్కడ స్వస్థతలు జరిగినాయి ఆయన ప్రకటించడమే కాదు సువార్త ప్రకటించడమే కాదు బోధించండు పదొక రాజ్యం గురించి చెప్పిండు తర్వాత అనేకులకు ఆయన ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు తర్వాత ఎట్లా జీవించాలని నేర్పించిండు అనేక రోగులు బాగు ఈ రోజు అలాంటి హీలింగ్స్ సైతంటే తక్కువ ఎక్కడో కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ కానీ నీ నా పరిచయంలో అలాంటి కార్యాలు మనం చేయకపోతే ఆయన నామానికి మైమర్ కాదు కొంతమంది అద్భుతాలు చూస్తేనే నేను ఏసులో నమ్ముతారు కొంతమంది విశ్వాసం నమ్ముతారు కొంతమంది దేవుడు చేసిన మేలు నమ్మితే చూస్తే కార్యం చేస్తే నమ్ముతారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను ఏ స్థితిలో ఏ ఏ విధానంలో దేవుడు నడిపిస్తుంటే తెలియదు కానీ మనం అన్ని విధాలుగా మనం సిద్ధపడి మనం ఉండాలా మరి ముఖ్యంగా ఏసు ప్రభు ఒక ఆ ఆయన మినిస్ట్రీ సీక్రెట్ ఏంటంటే ప్రార్థన చేయట్లు ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఇంత పరిచయం ఆయన చేసేడు కానీ ప్రతి క్షణం ఆయన ప్రార్థనలు రాత్రంతా ప్రార్థన చేసేవాడు శిష్యులు ఆ బోధ చేసే సమయంలో వాళ్ళు ఎంత బిజీ ఉన్నా గానీ ఆయన శిష్యులు పంపేసి ఆయన పోయి గ్లస్థమైన తోటలోకి పోయి ప్రార్థన చేసేవాడు రాత్రంతా ప్రార్థన చేస్తే పగులంతా పరిచయం చేసేవాడు ప్రార్థన జీవితం లేకుంటే దేవుని నడిపింపు లేకపోతే ఎట్లా మనం ముందు కొనసాగాలం ఈ రోజు కొనసాగుతున్నాం కానీ ఏదిగా ఆయన నామాన్ని ఎవోవ నామ బలమైంది ఆయన బలమైన నామాన్ని మనం ప్రకటించాలా ఆయన నామాన్ని కీర్తించాలా అన్న జిల్లు ఎట్లా కీర్తించగలని చెప్పండి అలాంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా మనం పరిశీలించుకోవాలా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవాలా మరి విశేషంగా మన పరిచయలో మనం ముందుకెళ్తున్నాం అనేక ప్రాంతాల్లో మనం వెళ్తున్నాం కానీ ప్రతి ప్రాంతంలో దేవుని కార్యం జరగాల ఆయన నామము గణపరచబడాలా అంటే ఆయన బాహుబలం తక్కువైందా ఆయన చేయటానికి సిద్ధం ఉండడు కానీ అలాంటి కార్యాన్ని చేసి విశ్వాసంతో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ కాబట్టి మనం కూడా ఈరోజు పరిశీలించుకోవాలా ఏసు క్రీస్తు మనం ప్రభు ఏ రీతిగా ఆయన పరిచయం చేసిండో అదే విధంగా మనం కూడా పోవాలా ఇరవై వచనంలో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను నానా రోగులైన చేతను వేదనల చేతను పీడింపబడే వారు వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పెట్టిన వాళ్ళని చాండ రోగము పక్షు అందరినీ ఆ దగ్గర తీసుకొచ్చారు అంటే వీళ్ళు సృష్టిలో లేని రోగం అంటూ లేదు అంతుబట్టని రోగాలు మనుషులకు అంతుబట్టిన రోగాలు మనుషులకు అంతు అంతుబట్టని జబ్బులు ఉన్న ఆ వ్యక్తులందరినీ ఏసు తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే దేవుడు అందరినీ స్వస్థపరిచింది ఒక్కసారి నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న ఎదురవుతాయి ఎదురైతా ఉంటది ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు ఆ టైంలో ఆ ప్రాంతానికి పోకపోతే ఆయన ఆ గలీలో ప్రాంతం గానీ ఏదో ప్రాంతం గానీ ఎల్లకన్నా ఉంటే అంత మంది రోగాలతోన్న వాళ్ళు ఒక చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంత దీర్ఘకాలంగా వాళ్ళ రోగాలతో ఎంత భయంకర స్థితిలో వాళ్ళు ఉన్నారో కానీ వాళ్ళందరూ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి అట్లా ఊహించే వాళ్ళు జలధరిస్తూ ఉంటారు ఎందుకని చూడండి ఎంతో అనారోగ్యంతో రోగాలతో చనిపోతున్నారు ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ లేక ఆ రోగము ముదిరిపోవటము తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటము తర్వాత చివరికి ఇంత భయంకరమైన జబ్బులు నేను ఉన్నాను ఇక నేను చనిపోతాను అనే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఏసు ప్రభు పరిచర్ దినాలు ఎట్లుండో తెలుసా యేసు ఊరు ఊరు జనాలు అంతా ప్రతి ఒక ఊర్లోంచి వాళ్ళనిక్కడ ఏసు ప్రభువు ఆయన ఏదో కార్యం చేసిన అంటే ఒకరికొకరు చెప్పుకొని ఆ ఊర్లు ఊర్లు కదిలిచ్చి యేసు ప్రభు ఎందుకు ఎంబడించింది చెప్పండి ఆయన చేసిన కార్యాలు ఆయన చెప్పే మాటలు అలాంటి మాటలు సృష్టిలో ఎవరు చెప్పలేదు ఏ బోధకులు చెప్పలేదు ఏ శాస్త్రం ఏ పరిచయం కానీ ప్రభువు అలాంటి మాటలు చెప్తూ ఆత్మ విషయమై దిల్లేవారి ధన్యులు పర్లోక రాజే వారి దుఃఖపడేవారు దాని వారు ఓదార్చపడదు కాబట్టి నీ సహోదరు ప్రేమించాలా కాబట్టి ఎన్నో నీతి వాక్యాలని చెప్పిండు కానీ అంతవరకు మనుషుల్లో అది నీతి లేదు అంత స్వనితం జీవించారు అలాంటి మంచి మాటలు విని మార్పు చెందిన స్వస్థతలు పొందిన వాళ్ళు చూస్తే విశ్వాసం అసలా లేదు అట్లా ఊర్లు ఊర్లు జనం అంతా వచ్చింది పనిచేసే వాళ్ళు కూడా పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఒకరికొకరు చెప్పుకొని అవన్నీ పక్కన పడేసి లేసు ప్రభు నింబడించినారు కొంతమంది అయితే ఆయన ఆయన చేసిన కార్యం చూడటానికి వచ్చినారు కొంతమంది అయితే ఆయన నుంచి స్వచ్ఛత పొందడానికి వచ్చారు కొంతమంది ఆయన చెప్పే వాక్యాన్ని వినడానికి వచ్చాయి కొంతమంది అయితే ఆయన ఎలాంటి వాడు ఎవరు అయినా ఆయన ఎట్లా చూద్దాం ఆయన ముఖం చూద్దాం ఆయన చూద్దాం అని కూడా ఉండరు చూడండి ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగినాయి ఒక్కసారి మనం ఊహించుకుంటే ఈ రోజు అలాంటి పలాని దైవజండు పలాని సేవకుడు పలాని ప్రాంతంలో పరిచర్య చేస్తుండో ఆయన ద్వారా దేవుడికి కార్యాలు చేస్తాడని చెప్పి ఒక్కొక్కరు చెప్పుకుంటే ఏమైతుంది ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఒకరించి ఒకరు మొత్తం ఊర్లు ఊర్లు చెప్పుకొని మొత్తం వచ్చి అక్కడ ఆయన అప్పుడు ఆ దైవజండు ప్రార్థన చేస్తే కార్యలు చేస్తే అనేకులు స్వస్థత పొందుతారు తర్వాత రక్షణ కూడా పొందుతారు అలాంటి పరిచర్య ఈ రోజు ఎక్కడ ఉంది చెప్పండి తప్పు కదా కానీ ఎందుకు ఈ మాట చెప్తాను ఒకవేళ అంటే పంచర్యం మనం చేస్తున్నావా అనేది ముఖ్యంగా కాదు దేవుని వాకి ఎట్లాంటిది చెప్పాలా ఒక విషయం ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందు అంటే మొట్టమొదట దేవుడిని బయలుపరిచినప్పుడు ఏం బయలుపరుస్తాడు నువ్వు పలాని పని చెయ్యి దేవుని వాకి ఎట్లా ఉంది నువ్వు అని ఫస్ట్ దేవుడిని బయలుపరుస్తాడు అప్పుడు నువ్వేం చేయాలా ఆ వాక్యను పట్టుకుని దాని ప్రకారం జీవితం ఆరంభించాను రెండవది దేవుడి నీకు నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తూ నువ్వు పిలుపుని పోగొట్టుకొని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటుంటే అది దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకో ఆ మొదటి ప్రేమ నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో తిరిగి ఆ మొదటి క్రియ చెయ్యి మొదట నువ్వు ఎలాంటి పరిచర్ చేసినావు మొదట ఎన్ని గంటలు ప్రార్థన చేసినావు దేవుని కొరకు ఎంతగా పరిగెత్తినవు ఎంతగా నువ్వు ఆసక్తి కలిగినవు ఆయన కొరకు ఎంతగా నువ్వు త్యాగం చేసుకుని డయాన్ని డబ్బులు ధనాన్ని ఎంతగా పరిగెత్తు ఈ రోజు అలాంటి అలాంటి జీవితం ఈ రోజు మనకుందా అలాంటి అన్ని గంటలు ప్రార్థన ఈ రోజు మనకుందా అలాంటి ఆసక్తి మనకుందా అంటే ఎవరు చెప్పలేదు ఎందుకు తెలుసా మన ఆత్మీయ స్థితిలో మనం ఇంకా ఆ మొదటి మెట్లోనే ఉన్నాం అందుకు మూలపాఠములు మళ్ళా మనం వినాల్సి వస్తుంది కానీ మన మూలపాఠం వినేవాళ్ళం కాదు కాలములు బట్టి చూస్తే ఇతరులకు నువ్వు ఒక బోధకుల్లాగా ఉండాల్సిన వాడు ఈ రోజు మనకి వేరే వాళ్ళు ఎందుకు బోధిస్తున్నట్టే నీ పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆ జ్ఞాపకేసే క్రమంలో మన జీవితం మనం చక్క ఎందుకు తెలుసా నువ్వు చేయాల్సిన పని ఇంకా మిగిలిపోయింది నీ శక్తికి మించిన ప్రయాణము దేవుడు నీ కొరకు పెట్టింది నీ కొరకు నా కొరకు పెట్టింది ఆ ప్రయాణం కొరకు మనము సిద్ధపడాలా అనేది దేవుని యొక్క ప్రాణ దేవుని చిత్తమైంది పైకమైన రోగంలో ఉన్న వాళ్ళందరూ పీడింపబడే వాళ్ళందరినీ దేవుడు విడిపించండి స్వస్థపరిచండు చూడండి ఈ రోజు మనము ఆత్మల భారం అనే ఒక విషయం మనం చూస్తున్నాం చూడండి యేసు శిష్యులు ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు చేసినారు ఎలాంటి అద్భుతాలు చేశారు ఎలాంటి స్వస్థతలు చేశారు ఈ రోజు అనేక మంది శవకులు ఈ లోకంలో ఎంతో మంది శవకులున్నారు ఇది విమర్శించేది కాదు ఇది పెట్టేది కాదు వాళ్ళు ఆ రీతి కొన్నప్పుడు నువ్వు ఏ రీతి కొనవనేది మనను మనము పోల్చుకోవాలి ఎవరు అట్టున్నారు అనేది మనం చెప్పేది కాదు వాళ్ళ వైపు మన వేలు చూపించేది కాదు ఈ రోజు నీ నా స్థితి ఎట్లా ఈ వాక్య వెలుగులో మనం ఒకసారి మనం చూసుకుంటే ఎంతో మంది ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు గొప్ప ఉన్నారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు సంఘాలు ఒకప్పుడు ఉద్యమంతో గ్రామాల్లో పట్టణాల్లో తిరిగిన సేవకులు ఈ రోజు సంఘాలు కట్టుకొని ఈ రోజు ఏం జరుగుతుందంటే వాళ్ళంతా కూడా అక్కడే నిమజ్జనం ఇక్కడికి ఆగిపోయింది పరిచర్ చూడండి ఒకప్పుడు మేము ఎంతగానో పరిచర్ బ్రదర్ ఎంత కష్టపడ్డాం బ్రదర్ అంటాడు మంచిదే ఓ కష్టపడి దేవుడు నీకు ఒక సంఘ కాఫర్ లాగా నేను పెట్టినప్పుడు నువ్వు శిష్యులు తయారు నీ నీ సంఘంలో నీ నీ యొక్క సేవ పరిచర్లో శిష్యులు తయారు చేస్తావు ఎంతమంది నువ్వు తయారు ఒక ట్రైనింగ్ లాగా దేవుని నేను పెట్టిండేమో నువ్వు ఎంతగా అలసిపోయినావు ఎంతకైనా భారంగా సేవ చేసినావు అనేకుల్ని కానీ శిష్యులుగా తయారు చేస్తానుమా సంఘాలు అనేకులు పాటలు పాడేవాళ్ళు కాని ప్రార్థన చేయటం లేదు వాక్యం చెప్పడం లేని మనం ప్రోత్సహిస్తున్నాం అంటే అది కూడా లేదు అది కూడా లేకుండా ఇది కూడా చేయకపోతే ఈ రోజు ఒక రోజు దేవుడిని మనం లెక్కడితే మనం ఏం చెప్తామని చెప్పండి దేవునికి ఇచ్చిన తలాంతులను వాడుకోతే నీ పరిచింది ఒక రోజు ఈ రోజు పిలవబడ్డ వాళ్ళు ఉన్నారు సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ పిలవబడ్డ వాళ్ళే రక్షణ పొందిన ప్రతి వారికి దేవుడు ఎలా పరిచయం ఇచ్చిండు కాబట్టి ఈ రోజు మనము దాన్ని గ్రహించాలా అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆ రీతి చూడండి లోకాసు వార్త మనం చూస్తాం కదా ఎందుకు ఈ రోజు ఈ రోజు మనము మన సేవ జీవితం ఎలా ఉంటుంది యేసు బ్రహ్మ శిష్యులు పగలు రాత్రి ఎంతగానో ప్రయాస్తపడి వాళ్ళు సేవ చేశాను కదా ఆ గ్యస్తమైన తోటలో ఆత్మల కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది జ్ఞాపన చేసాను వాళ్ళు ఆత్మల కొరకు కన్నీరు ఇచ్చి ప్రార్థన చేశారు ఒక పబ్లిక్ మీటింగ్ చేయాలంటే ఒక కనీసం ఒక ఒక రోజులు లేక నలభై రోజులు ఒక ఉపవాస ప్రార్థంలో సంఘ ప్రార్థంలోని పెట్టి ప్రార్థన చేసి పబ్లిక్ మీటింగ్ చేయాలా కానీ ఈ రోజు స్వామి ఎట్ల కార్యదర్తి చెప్పండి ఒక పాస్టర్ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది పదిహేను రోజుల టైంలో ఇంతవరకు నువ్వు ప్రార్థనే చేయలేదు ఇంతవరకు నీకు ఆ భారమే లేదు ఎవరో గెస్ట్ గా వస్తాడో స్వీకర్ వస్తాడో వాక్యం చెప్తే వెళ్ళిపోతాడు కానీ సంఘం ఏం చేస్తుంది అందరూ ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరగాల ప్రభావ అనేక ఆత్మ రక్షణ పొందాల ప్రభా అని అన్నిటితో భారంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ మీటింగ్ విజయం ఇస్తాడు ఆ వాక్యం చెప్పే వ్యక్తికి ఆ భారం ఉందే తెలియదు కానీ ఎవరైతే వాక్య అక్కడ వాక్యాలు అక్కడ మనల్ని పిలిపిస్తున్నారో లేకపోతే సంఘాలకు ఆహ్వానిస్తున్నారో వాళ్ళు చెయ్యాలి కానీ ఈ రోజు అట్లా అవుతుందంటే చాలా తక్కువ ఒక ప్రాంతంలో టూ డేస్ పబ్లిక్ మీటింగ్ కంటక్ట్ చేసింది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఎట్లా చేస్తాం ఏం చేద్దాం అని డేట్ అనౌన్స్మెంట్ చేసి అన్ని కంప్లీట్ చేసారు కానీ ప్రాసెస్ ఏంది ప్రణాళిక ఏందనేది ఈ రోజు ఒక్కరు కూడా చెప్పండి ఎందుకు ఏదో చర్చల ఆధ్వర్యం అయితే వాక్యం చెప్పి వచ్చేసేది చెప్పేసి ఒక గంట సేపు వాకింగ్ చెప్పి అయిపోయేది కాదు పబ్లిక్ మీటింగ్ అంటే ఎంతో మంది రకరకాలైన గుంపులు కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏంటి ఆ గ్రామం ఆ గ్రామం చాలా భయంకరమైన గ్రామం అంత మంత్రాలు చాతబర్లు చీకటి శక్తులు భయంకరమైన కాలం అలాంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతంలోకి దేవుడు పబ్లిక్ మీటింగ్ దేవుడు ప్రేరేపించి అక్కడ పెట్టిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండాల ఆ దృష్టాత్మలతో నిన్ను ఎదుర్కోవాలంటే ఎంత ఎన్ని ఎన్ని గంటలు మనం ప్రార్థనలో ఉన్నాము లేకపోతే ఏమైతే తెలుసా నువ్వు నువ్వు అక్కడ పోయినా కానీ దాని అక్కడ ఏం పోరా జరగదు అన్న ఆయన నామము నువ్వు అడుగుపెట్టినంటే ఆయన నామం గణపరచబడాలా దుష్ట శక్తులన్నీ పారిపోవాలా ఆ దయ్య శక్తులను మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అలాంటి కార్యాలు చేయాలా అలాంటి కార్యాలు చేయడానికే ప్రభు మన అందరినీ కానీ ఈ రోజు ఆ రీతిగా మనము ఆ వాక్యం మనం పాటించకపోతే మన ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళమే నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించే వాళ్ళు ఈ రోజు బోధిస్తే ఏమైతుంది అనేకులు కఠినపరుచుకుంటున్నారు హృదయాలు నొచ్చుకుంటున్నారు మరి నొచ్చుకున్నా బాధ లేదు ఎందుకు మనం ప్రేమతోనే చెప్తున్నాం కదా కాబట్టి పరిశీలించుకునే జీవితం మనకు ఉండకపోతే చాలా కష్టమని ప్రభు వాక్యం సెలవిస్తుంది చూడండి అపోస్తలకు సేవ పరిహస్యమైంది వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినారు రక్షణ కొరకు ఎంతోమంది ప్రార్థిస్తారు ఈరోజు ప్రతి సేవకుడు ప్రార్థన జీవితం ఎట్లా ఉండాలా ఎంతో ఆసక్తికరంగా ఉండాలి మోకాల జీవితం ప్రార్థన జీవితం మనకి ఎంతో ప్రాముఖ్యమైన లేకపోతే ఆయన కొరకు మనము అనేక ఆత్మలను మనం సంపాదించలేము ఒక ఆత్మలను రక్షించాలంటే ఒక ఒక స్త్రీ గర్భం ధరించి తొమ్మిది మాసాలు ఆ ఆ బిడ్డను మోసి నవమాసాలు మోసి ఆ బిడ్డను జన్మించినప్పుడు ఆ బిడ్డ ఆ జన్మించే టైంలో ఆ శిశువు మోసే టైంలో ఎంతగా ఆ తల్లి వేదన పడుతుంది ఆ శిశువు భూమి వచ్చిన తర్వాత తన బాధ అంతా మర్చిపోతుంది అలాంటి ప్రసవ వేదన మనకు రావాలా ప్రసవ వేదన మనకు రాకపోతే మనం పిల్లలను కలలేము క్రీస్తులు అనేక జీవితాలలో మనం ప్రసవించాలంటే అనే సువార్త ప్రకటించాలి ఆ కోసం నిన్న పౌలు అంటాడు మరి ఒక పునాది మీద నేను నిమిత్తము రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరిగిన నేను ప్రకటించి అందుకొరకు నియమింపబడితే నేను అలాగే ప్రకటించి తిని ఆయన ఆయన ప్రణాళిక ఆయన డ్రీమ్ అది ఆయన కళ అది ఏసు క్రీస్తు ఎక్కడ ప్రకటించబడలేదో అక్కడ ప్రకటించాలా అంటే ప్రకటించబడ చోట ప్రకటించబడాలా ప్రకటించబడిన చోట ప్రకటించబడాల ప్రకటించొద్దా బ్రదర్ అని మీరు అనోజ్ అక్కడ కూడా ప్రకటించాలను అభిషేకం పొందిన వాళ్ళు ఒకటే ప్రాంతంలో ఏం లాభం అందుకే పౌన్ మీరు ఒకరినొకరు కరుచుకొని ఉంటే మీకు భేదాలు వస్తానంట గిక ఐదోదయం లో కాబట్టి మీరు అది కాకుండా చూసుకోమన్నాడు అభిషేకం పొందిన వాడు ఒక దిక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు గొప్ప నేను గొప్ప ఆదిత్య కోరు వస్తా అది ఒక దశ వరకే ఏవో అభిషేకం పొందిన నువ్వు నువ్వు అనే నువ్వు అనేక చోట్ల వెళ్లాలా నువ్వు అనేకుల్ని ఆ రీతిగా నువ్వు ఈ రోజు పరీత తెలుసా అక్కడక్కడే తిరుగుతున్నారు శిష్యులు కూడా అంతే యేసు శిష్యులు కూడా ఆయన పన్నెండు శిష్యులు ఎంతో మంది కూడా ఆ ఎరిశలం చుట్టూ తిరుగుతున్నారు అక్కడ అక్కడక్కడే తిరుగుతున్నారు కానీ గొప్ప కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు అగబు అనే ప్రవక్త వచ్చి ఎరుశలెంలో భయంకరమైన కరువు రాబోతుంది అన్నప్పుడు అప్పుడు ప్రపంచం అంతా చెదిలిపోరు ప్రాంతానికి అప్పుడు సువార్త విస్త అట్లా విస్తరింపు కావాల అట్లా తో శిష్యుడు మన దేశానికి వచ్చింది అట్లా ఎన్నో దేశాలకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి శిష్యులంతా చెదిరిపోయి ఎక్కడ పెడితే అక్కడ పోయి వాక్యాన్ని ప్రకటించి విస్తరింపజేస్తున్నాడు విశేషమైన కార్యాలు జరిగినాయి ఈ చివరి దినాలు అలాంటి కార్యాలు జరగాల నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందాలా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన నామాన్ని అడుగు పెడితే అక్కడ అనేకులు ఏసుప్రభుని స్వీకరించాలా చచ్చిపోయే వాడుకు నువ్వు ప్రార్థన చేసేవాడు బతుకుతాడు ఆ టైం లో నువ్వు చెప్తావు ఏసుప్రభు నిన్ను బాగు చేస్తాడు నువ్వు ఆయన విశ్వాసం వస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటాడు ఆ టైం లో ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు ఆ టైంలో వాడు ప్రభు నమ్ముకుంటాడు చూసిన ప్రతి జనులందరూ కూడా ఏసు ప్రభు మో ఆయన నామము ఒప్పుకుంటారు ఆయన ముందు మోకాలు అలాంటి కార్యాలు చేయాలా మనం మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలే అదే రీతిగా శిష్యులు కూడా ఈ లోకం ఈ లోకంలో అదే ప్రతి పరిస్థితిగా చేసేవాళ్ళు ప్రభుని కూర్చ తప్పకుండా వాళ్ళు పాటించినారు సంపూర్ణంగా ప్రభులు పోలి వాళ్ళు దేవుడు మన పక్షమై చూడండి ఆయన కుమారుడుగా దేవుడు మనల్ని మనల్ని పెట్టుకున్నాడు ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువార్త చేయొచ్చు విత్తనం వేయకుండా పంట రాదు ఈ రోజు ఈ రోజు విత్తనం వేయకుండా పంట పంటను ఆశిస్తూ ఉంటాడు విత్తనం వేయకున్న పంట రాదు కాబట్టి సువార్త పని చేయకుండా ఆత్మలు రక్షణ పొందవు కాబట్టి అనేక ప్రాంతాలలో వెళ్లి సువార్త పని చేయాలా అనేది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది చూడండి అందుకే యేసు ప్రభు అంటాడు నాగటిపై వెనక తీయకుండా ముందుకు వెళ్లాలంటాడు చూడండి నాగటిపై చేయి వేసిన కూడా వెనక తిరిగి చూడొద్దాం దేవుడికి అనేకమైన రకరకాలమైన పొలం ఇస్తాడు నువ్వు ఏ పొలంలో ఏ ఎలాంటి పరిచయం కొరకు దేవుడిని ఏర్పరచుకున్నావు అది నువ్వు గ్రహించాలా ప్రార్థన పూర్వకంగా మనం అది అది గ్రహించినప్పుడే మనం ముందుకెళ్లొచ్చు గ్రహించకుండా దాని విధానం తెలియకుండా నువ్వు ఎంత ప్రయాసపడగంటి ఫలం రాదు అది మొట్టమొదటి మనకు గ్రహించాలా తెలియకుండా మనం ఎక్కడెక్కడ మనం పరిగెత్తా ఏమేమో చేస్తూ ఉంటావు కానీ నీ తెలుపుకి తగ్గట్టు పరిచర్ చేస్తే అది పర్ఫెక్ట్ అయ్యి అది నూరంతలుగా ఫలభరితం దాని ఫలం నువ్వు తెలియకుండా చేస్తే అది పరిచయనే కానీ దాని తగిన ప్రతిఫలం అనేది అది తెలియని స్థితిలో ఒక దేశంలో కాబట్టి అలా అట్లా ఉండడానికి వీలు ప్రార్థన పూర్వకంగా ఇటన్నిటిని మనం గ్రహించాలా అని ప్రభుత్వ మనకి అది జ్ఞాపకం చేస్తున్నారు ఆ రీతిగానే చూడండి ఏసు ప్రభు మత వార్త తొమ్మిదవ దై మూడవ మూడో వచ్చి అయితే ఏసు ప్రభు దగ్గరికి ఎంతో మంది రకరకాలమైన తెగలు రకరకాలమైన మనుషులు ఇచ్చినప్పుడు శాస్త్రంలో పరిచయం లేమంటున్నారు మీ బోధకుడు పాపులతోనూ శృంగులతోను సాంగత్యం చేస్తున్నాడు అని ఆయన మాట్లాడుతుంటారు అక్కడ ఎంతో మంది ఆయన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను పాపులను పిలువ చెప్తే గానీ నీతి పిలువ రాలేదు ఆ వాక్యం నేర్చుకున్నాడు దేవుడు చూడండి దేవుని స్వరూపంగా మనము చూడండి ఉండాలా దేవుని స్వరూపంలో ప్రతి మనిషిని మనం ఆయన మార్చుకున్నాడు కాబట్టి ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన గొర్రెలు కాయాల అందుకొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఆయన ప్రేమను పెట్టిండి ఆయన సెలు మీద తన ప్రాణానికి క్రయధానంగా పెట్టింది ఆ రీతిగానే మనం కూడా ఆయన కొరకు మన ప్రాణాన్ని మన త్యా మన జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలి పల్లెపీట మీద పల్లెపీట మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండాలా ఈ ఆసక్తి ఎప్పుడు మన హృదయంలో మండుతూనే ఉండాలా అప్పుడే గానీ లాంటి కార్యాలు మనం చెయ్యం ఆయన కార్యాలు ఆయన చేసిన ఆ ఆయన రహస్య జీవితం ఆయన ప్రార్థాన్య జీవితం ఏంటంటే ప్రతి క్షణం ఆ గెస్త మీదకి ప్రార్థన చేసేవాడు అమర ఒక రక్తస్రావం గల స్త్రీని తర్వాత ఆయన వెళ్ళి ప్రార్థన చేసాడు ప్రభావం నా నుంచి బయలుదేళ్ళింది అన్నప్పుడు దాని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రాత్రంతా నువ్వు ప్రార్థన చేసినవు పగులంతా పరిచయం చేసినప్పుడు నీలో శక్తి నీలో ప్రభావము అది మనుషుల్లోకి వెళ్ళిపోతూ ఉంటది నువ్వు ఎంట్రీ అయిపోతూ ఉంటావు అప్పుడు ఆయన పోయి ప్రార్థన చేసినాడు మళ్ళా దేవుని శక్తితో ఆత్మతో నింపబడి మళ్ళా వచ్చి ఆయన ప్రార్థన చేసి స్వస్థత చేసి బోధించేవాడు ఇది సీక్రెట్ అది బైబుల్ యొక్క విధానం జీవితం ఆయన ఆయన యొక్క మాదిరికరమైన జీవితం జీవించే వాడి సేవ బహు విశేషంగా ఉంటుంది విశేషమైన అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ రోజు బలమైన తెలుసా మనము ఈ రోజు ఉన్న పరిస్థితులు చూసిన కాడికి ఎంతో మందిని చూసినాం గంటల గంటలు వాక్యం చెప్తారా గాని గంటల గంటలు ప్రార్థన చేయని స్థితిలో ఉండదు కానీ ఎందుకు అది వాక్యం చెప్పడం వీచినే వాక్యం చెప్పద్దు బ్రదర్ అనే అనువక్ష లేదు వాక్యం చెప్పాలా కానీ వాక్యం చెప్పక నువ్వు ఎంతగా ఆయనతో సమయం గడిపినావు బైబుల్ అంతట్లో కూడా ఆయన సన్నిధిలో విచారణ చేసి ఆయన నుంచి ఆమోది పొందుకొని పరిచయం చేసిన సేవకులు ఉన్నారు అపోజిస్తున్న ఒక సీక్రెట్ అదే వాళ్ళు ఎంతగానో ఉపాసన చేసినారు కొంతకాలం చేయ పరిచయం చేయలే రహస్యంగా దాచుకున్నారు వాళ్ళు దాచుకుని ప్రార్థనలు గడిపినారు దేవుతో సహవాసం తర్వాత ఆయన ఆమోది ప్రకారం అప్పుడు బయలుదేరింది బయట ఈ రోజు అట్లా లేదు దేవునితో సమయం గడిపే వ్యక్తిగతంగా ఏకాంతంగా సమయం గడిపే ఆ టైం ఈ రోజు లేదు మనుషులకు ఎంత కాడికి త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి ముగించుకోవాలో వచ్చేసి అయిపోయింది ఈ రోజు ఎంత గొప్ప పని చేసిననో ఇదే ప్రయాసంగాని నువ్వు చేసిన పని వల్ల ఆయనకు మహిమ వస్తుందా లేదా నువ్వు చేసిన పని వల్ల ఆయన నామ గణపరచబడుతుందా లేదా అని ఏ రోజైనా ఆలోచిస్తాడంటే అది చాలా కష్టమైన కానీ మన పరిచయ జీవితంలో ఈ రోజు ఇవన్నీ వాక్యాలు మనకి దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నప్పుడు నీ నా పరిచర్ ఎట్లా ఈ రోజు ఎలాంటి పరిచయం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి రెండు వాక్యాలు నేను చూపించేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదట మనం మనం గమనించాల్సిన విషయం ఏసు ప్రభు ఎలాంటి పరిచర్ చేసింది ఆయన అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్లి శువార్త ప్రకటించాడు అనేక రోగులను స్వస్థపరిచింది తర్వాత శిష్యుల మీద చివరికైనా చనిపోయే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహ్వాణం కాకముందు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి శువార్త ప్రకటించమను నేను ఏ సంగతిని మీకు ఆగ్ఞహించుతునో వారికి అవి ఈ రోజు మనం అవి బోధించాలా ఏం బోధించాలా నా నామము నిమిత్తము నేనేవైతే మీకు బోధించిననో నేనేవైతే మీకు జ్ఞాపకం చేసినానో చెప్పినానో అవన్నీ మీకు ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చి నా వాటిలోనే తీసుకుని మీకు బోధించను తర్వాత ఇంకా సంభవింపు సంగతులు మీకు తెలియజేయను కాబట్టి పరిశుధాత్మ కోరిక మీరు కనిపెట్టండి అని వేసుకోవ్ ఇది మనకు మనుషులకు చెప్పాలా ఇంకా ఎన్నో చెప్పిండు ఆయన ఇవి మనం బోధించాలా ఈ టీచింగ్స్ లేదు ఈ రోజు ఈ టీచింగ్స్ ఈ రోజు లేదు కాబట్టి ఈ టీచింగ్స్ లేకపోతే ఎందుకు చర్చిలో కార్యం జరుగుతున్నాయి ఎందుకు చర్చి అంత భయంకరంగా భయం దాలుతుంది రాబోయే తినాలి ఎంత భయంకరమైన రోగాలు రాబోతున్నాయి భయంకరమైన తెగులు రాబోతున్నాయి వాటన్నిటిని ఎదుర్కోడానికి నేను శక్తి ఉందా నీలో దేవుని అగ్ని దేవుని అభిషేకం నీలో ఉంటే ఏ రోగం నీ మీద పంచేది అవి కాలిపోవలసి ఉందే వాళ్ళు అందరూ రోగగ్రస్తుల ఈ భయంకరమైన వైరస్ తో మనుషులంతా చనిపోతా ఉంటే దేవుడిని ఒకవేళ బతికిచ్చుంటే నువ్వేం చేస్తావు భయపడి ఇంట్లో కూర్చుంటావా భయపడి మనము ఈ నాకు ఏదో అయిపోతుందని చెప్పి ఇంట్లో కూర్చుంటావా అది కానే కాదు దేవుడు నిన్ను అంతవరకు సజీలుగా పెట్టిండంటే ఎందుకంటే తెలుసా వాళ్ళ వరకు వాళ్ళకు పరిచర్ చేయడానికి దేవుడు మనకు పెట్టింది అది త్వరలో జరగబోతుంది త్వరలో అనేకులకు మనం పరిచర్ చేయాలా రోగ్రస్థలకు పోయి మనం ప్రార్థన చేయాలా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ప్రార్థన చేస్తే వాడు ఏమిటో లేచు లేచి కూర్చుంటాడు ఆ రోగ నుంచి వాళ్ళు విడుదల పొందుతాడు అలాంటి పరిచర్కు వరకు దేవుడు ఇన్ను నన్ను సిద్ధపరుస్తుంది ఇది మనకు గ్రహించాలా ఈ వాక్య సారాంశం అదే అలాంటి సిద్ధపాటు మనకు కలిగి లేకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోయినట్టి నువ్వు ఆ క ఆ గుంపులో నువ్వు పడిపోతావు నువ్వు పిలువబడే గుంపులో ఉన్నావా పిలిచే గుంపులో ఉన్నావా తీర్మానం అంతే నువ్వు అలాంటి కార్యం చేసే గుంపులో ఉన్నావా లేకుంటే ఎవరో వచ్చి నిన్ను నీకు మళ్ళా నీకు మూలపాఠంలో బోధించి నేను నిలబెట్టే స్థితిలో ఉన్నవా ఏ స్థితిలో ఉంటావు నువ్వు రోజు మనం తీర్మానించుకోవాలి నేనైతే పిలవబడ్డ గుంపులో పిలిచే గుంపులో ఉంటా నేను అనేకులు పిలవాలా అనేకులు ప్రభు ప్రభులు ఆహ్వానించాలా ఆహ్వానించబడే వాళ్ళకంటే ఆహ్వానించేవాడు గొప్పవాడు నా దేవుని మందిరంలో ద్వారా ద్వార పాలకున్న కావిత్రిరాజు అనేకలు ఆయన మందిరంలోకి ప్రభులు కనిపించే ద్వార మనం ఉండాలి ఈ పిల్లబడ్డ వాళ్ళంతా కూడా ఆయన ఆహ్వానాన్ని తెలుసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా కాబట్టి చివరి కాలంలో మనము క్రీస్తుని పో నడుచుకోవటం ఎలాంటి కార్యాలను ప్రభు ఈ రోజు ఆయన ఈ ఎలాంటి కార్యాలు చేయడానికి మన పట్ల ఈ రోజు నువ్వు నేను అలాంటి కార్యలు మనము చెయ్యాలనేది దేవునికి చెత్తమైంది చివరిగా దేవుని కుమారు ప్రతిష్టత కొరకు ఈ సృష్టి తేరుచూస్తుందంట కనిపెడుతుందంట విమోచించాలంటే అధికారం శక్తి కావాలా అనేకులు విమోచనను ప్రకటించాలంటే నీకు శక్తి కావాలా ఒక ఆత్మను విమోచించాలంటే నీలో పవర్ ఉండాలా దేవుని శక్తి ఉండాలా ఏసుప్రభు అంటే ఆయన దేవుడే కానీ ఆయన కూడా నీలాని నాలాగుండి ఆయన శక్తిహీనం అయిపోయినప్పుడు ప్రార్థన చేసి దేవుని ఆ శక్తి పొందుకొని వచ్చి ఆర్యలు నాలో ప్రభావం వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మరలా పోయి నీ ప్రయాణంలో నీ ఆత్మీయ జీవితంలో సేవ పరిచయలు ముందుకెళ్తున్నప్పుడు పశుధాత్మ అభిషేకంతో నువ్వు నా ఎందుకు విశ్వాసం నుంచి వాడు కడుపులో నుంచి జీవ జల నదులు కింద రెండవ తర్వాత వచ్చిన ఏముంది ఆయన వారి పండుగ ఆత్మను గురించి మాట చెప్పాను అనేది వాక్యం ఈ రోజు పశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెడతానుమా పశుధాత్మ అభిషేకం కొరకు మనం ప్రతి రోజు ఎదురు చూస్తున్నామా ఆ ఆత్మతో మనం నడిపింపబడుతున్నామా అనేది మనం పరిశీలించుకోకపోతే మన ప్రయాసం వ్యర్థమే ఏసు ప్రభు శిరువు మరణం ద్వారా సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నాడు ఆయన అధికారం పొంది అధికారం దేవుడు మనకి ఇచ్చిండు మీరు సమస్త జన్ శిష్యులుగా చేయమన్నాడు తర్వాత వాకిస్తే వరకు మనం నడిపించాలా చెప్పేదానికే కాదు ఒక దశలో మనం వాక్యం చెప్పొస్తాం ఒకరి దశలో కొందం ఒకరు ఒకరు నాడుతారు ఒకరి విత్తనం వేస్తారు ఒకరి పోస్తాడు అట్లనే మన సువార్త ప్రకటించి వస్తే దానికి నీళ్లు పోస్తాడు ఇంకొకటి దాన్ని దాన్ని దాని చుట్టూ గట్టు కడతాడు అట్లనే ప్రతి ఆత్మను అంటే ఒక దశకు వచ్చే వరకు నువ్వు పాటిస్తే వరకు నువ్వు అట్లా మనుషులు ప్రేరేపించాలా ప్రభుత్వ టు అనేది రౌపది మనకు జ్ఞాపకం చేస్తా కాబట్టి చూడండి ఎవరైతే ఆయన వాక్యాన్ని స్వీకరించి దాన్ని పాటిస్తారో వాళ్ళే చేయగలరు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన నామమున దయ్యములు వెల్లగొట్టబడతాయి రోగులు స్వస్థత బొంతులు కొత్త భాషలో వాక్యం చెప్తుంది అక్కడ కాబట్టి శిష్యులు మాట నమ్మి అప్పుడు ఏం చేసింది తెలుసా సర్వ లోకానికి వెళ్ళి సర్వ శిష్యులు సువార్త అయిపోయింది కొంతమంది అనుమానించినారు అక్కడ మార్పు శువార్తలు మనం చూస్తాం పరలోకం అందులో భూమి మీద నాకు సర్వ అధికారం ఉందన్నాడు కాబట్టి కొంతమంది శిష్యులు అనుమానించిన కొంతమంది ఆయన మొక్కి ఆయన చెప్పిన మాట పాటించినప్పుడు గొప్ప పరిచర్య చేసినారు చూడండి ప్రభు సహకారం ఉన్నప్పుడు వెంట వెంట బలమైన కార్యాలు జరిగినాయి కాబట్టి సువార్త అంటే ఏంటంటే ఒక బలమైన ఆయుధం దేవుని సువార్త ప్రకటించడం అంటే ఒక గొప్ప పరిచర్య చేయటం లేక ఎప్పుడైతే నువ్వు సువార్తలు నువ్వు అనేకులు వాళ్ళ ఆత్మల విమోచన వాళ్ళకు నువ్వు ప్రకటించినట్టు వాళ్ళ ఆత్మలు నువ్వు విమోచించినట్టు మేము ఎక్కడ ఎక్కడ ప్రార్థన ఈ క్షణం ఏ ఆత్మలకు మేము విమోచనం ప్రకటిస్తున్నాం ఏ వాళ్ళ చేత మనం పాపాలుస్తాం ఎన్నో కార్యాల దేవుడు ఎంత ఎన్నో గొప్ప చేయకొని ప్రాంతాలు ఎంత భయంకరమైన ప్రాంతాలు మేమేదో గొప్ప పని చేసినాం చెప్తలేను చూడండి అలాంటి భయంకర పరిస్థితులు ఒకవేళ నాకు ఒక చోట అనిపిస్తా నాకు ఏమనిపిస్తుంది అంత దూరం నుంచి మనం అక్కడ అంత అలాంటి ప్రాంతానికి మనం పోతున్నాం కదా అక్కడ సేవకులు లేరా ఉన్నారు ఈ లోకంలో సేవకులు ఉండడానికి ఎంతో మంది ఉన్నారు కానీ అందరికి ఆ భారం లేదు అందరికి అలాంటి భారం లేదు ఈరోజు నీకు నా నీకుందా భారం నాకుందా భారం మనం పరిశీలించుకోవాలి విశ్వాసం ఇదంతా కూడా విశ్వాసం మూలంగానే జరుగుతుంది నువ్వు సంపూర్ణంగా ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యం మీద విశ్వాసం పెట్టి నువ్వు నడుచుకుంటేనే దేవుడిని పట్ల కార్యం చేయగలరు లేకపోతే కష్టం అన్నట్టు కాబట్టి ఆయన రాకడ దినాల్లో అంటున్న మనము ఎలాంటి పరిచర్ చేయాలా ఏ రీతిగా మనం ఉండాలా అనేది ప్రభు ప్రభు మన కొనకు చెప్తున్న ఆ అంశం అంటే ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో శిష్యులు అదే రీతిగా ఆయన సువార్త ప్రకటించండి అలాంటి అద్భుతం జరిగినాయి ఈరోజు అలాంటి కార్యాలు జరగాల నువ్వు ప్రార్థానిస్తే దయ్యాలు ఇచ్చుకుని ఈ నెల ఇరవై పంతొమ్మిది ఇరవై తారీఖులో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఒక ప్రాంతంలో అది చాలా డేంజరస్ ప్రాంతం అక్కడ మంత్రాలు సాయితులు అంతర్ దుష్ట శక్తులు ప్రభావం ఒక పురాతన మీద టెంపుల్ కూడా ఉంది అక్కడ ఆ ప్రాంతంలో ఆ అలాంటి ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ పెట్టినది కాబట్టి ఆ పాఠాలకు ఆ లేదు ఏ పాఠా పెట్టడానికి ఆ భారం లేదు కానీ మిగతా వాళ్ళకి ఆహ్వానించిన టూ డేస్ ఈ రెండు రోజులు పరిచయ కొరకు ఎప్పుడు నుంచి ప్రార్థన చేయాలా అది డేట్స్ అనౌన్స్మెంట్ అయిన కానిచ్చి ప్రార్థన స్టార్ట్ చేయండి అది వాళ్ళు చేసిందో మనకు తెలియదు కాబట్టి ఎవరైనా ఒకరు భారం తీసుకోవాలా ఒకరి ప్రార్థన ప్రకారంగా కాబట్టి అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం అలాంటి అలాంటి అన్న జనుల మధ్య ఆ మీటింగ్స్ లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తే ఆ అన్నజనులంతా రక్షణ పొందుతాడా లేదండి అందుకొరకు దేవుడు మనం ఏర్పరచుకొని చెప్పండి అందుకొరకే కాబట్టి ఆ రీతిగా మనం ముందుకెళ్తే దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు లో అడుగు పెడతావో సరెండర్స్ మొత్తం నీ కంట్రోల్కి వచ్చేసాయి అక్కడ ఏ దురాత్మలు పనిచేయవు అక్కడ అవి మనుషులంతా స్వీకరిస్తారు వాక్యాన్ని కాబట్టి ఆయన నడిపింపు అలాంటి అభిషేకము మనం ప్రతి దినం మనమే పొందుకోవాలి అందుకే ఉన్నాడు ఈ లోకంలో నాకు అదిగా ప్రాబ్లం ఇది కావాల ప్రాబ్లం ఇది కావాల ప్రభావం అంటే అడుగుతుంది అడుగుడు మీకు ఏ వాడు వెతుకుడు మీకు దొరకదు ఎందుకంటే అడుగు ప్రతి వాడు పొందునన్నాడు పశుధాత్మ గురించి ఏదైనా అడుగుతున్నారా కరెక్టే అది పొందుకునేంత వరకు మనం కనిపెడతామా పరుషుధాత్మ పొందుకుంటే పశుధాత్మను పొందుకుంటాం పొందుకోవాలంటే అది లిటల్ గా జరిగేది కదా ఆ అభిషేకం కొరకు మనం ప్రతి రోజు మనకు కనిపెట్టాలి దేవుని అభిషేకం మనం పొందకపోతే ఆయన ఆత్మతో మనం నింపబడకపోతే ఈ ఈ యొక్క యుద్ధ భూమిలో మనం నిలబడలేము దుష్ట శక్తులతో యుద్ధం చేయలేము అందుకే పౌననుడు మీరు పోరాడేది మనుషులతో కాదు ఆకాశం అన్న దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నారు ఆ సమూహాలు ఎటువంటి చూసిండ్ర ఎవరు చూడలే అవి కంటికి కనిపించే చర్యలతో కాదంటే ఇప్పుడు ఒక ఒక ఒక ఉదాహరణకి కరోనా వైరస్ వచ్చింది మొన్నటి దినం కరోనా వైరస్ వస్తే ఎంతో డాక్టర్లు ఈ జబ్బు నవీం చేయలేక దాన్ని ఏం చేయలేక ఎంతో మంది చంపేసారు కొంతమంది భయంతోనే చంపినారు కొంతమంది ని మనిషిని కనుక చంపేది మనిషి చావకుండా రోగాన్ని చంపాలా మనిషి చావద్దు కానీ వాళ్ళున్న పాపం చావాలా వైరస్ పాపమే వైరస్ ఆ పాపాన్ని నువ్వు నివారించాలా మంచి చనిపోవద్దు ఏ స్ప్రో చేసిన సిద్ధాంతం అది ఈ లోకము మనిషి పాపిని అంటడాన్ని కూడా చంపేస్తారు ఈ లోకపు ధర్మం అట్టుంటది కానీ ఆయన ధర్మం అట్టుంటది మనిషిని చంపకుండా మనిషి చనిపోకుండా పాపాన్ని నివారించండి ఈ లోకంలో ఉన్న మనిషి తత్వం ఏదో ఈ లోకపరమైన మూల తిరిగి తత్వజ్ఞానంతో కొనుకోబడి ఈ లోకాన్ని సృష్టిని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టుకొని అది కూకటు అది మొత్తము ఏ మొత్తం పాతుకుపోయింది అలాంటి దాన్ని నువ్వు కూకటి వెళ్లితో సహా అది అసాధ్యం కదా వాడి తత్వాన్ని వాళ్ళున్న మనసులున్న తత్వాన్ని చంపాల దాన్ని నివారించాలా క్రీస్తు జ్ఞానం అడ్డగించే పత్తి ఆటంకొసే పత్తి దాన్ని నువ్వు నివారించాలా ఈ రోజు ఆయన జ్ఞానాన్ని మనము ప్రకటిస్తుంటే అట్టగిస్తున్న పతి దాన్ని నివారించాలంటే అది ఆత్మ కదా నీకు ఎట్ట కనిపిస్తుంది అని నువ్వు ఎట్ట చూడగలవు దానికి అందుకే పౌన్ అంటాడు ఇక మీదట ఏ మనిషిని శరీర రీతిగా చూడమంటాడు ఐ మీన్ ఏసు ప్రభుని కూడా శరీర రీతిగా చూడము ప్రతి ఒక్కనే ఆత్మలోనే చూసుకో ఇది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ జీవితం కదా నువ్వు పతిది ఆత్మలో చూడాలీ కన్ను మూసుకుంటే నువ్వు కనిపించాలి వాళ్ళ హృదయ పరిస్థితి ఏంటంటే కనిపించాలా అప్పుడుగానే నువ్వు వాడిని ఎట్ట బయలేస్తాడని నీకు అర్థం కాదండి పశుధాత్ముడు బయలుపరుస్తాడు నీతో మాట్లాడతాడు ను కళ్ళు మూసుకున్న ప్రాబ్ ఇంత పరిస్థితి ఎందుకు ప్రాబ్ అంటే నేను నీ చెవులోని చెప్తూ ఉండడు ఆయన ఇదిగో ఈ వ్యక్తి ఈ స్థితిలో ఉంది ఏమి స్థితిలో ఉంది ఏమి ఎట్లా బయటికి రావాలో ప్రాబ్ అంటే ఆయన చెప్తాడు మార్గం అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు వస్తారు ఇది ఆత్మీయ జీవితం క్రైస్తవులు చేసే ఈ రోజు ఏంటంటే రక్షణ పొందిన మార్పులు స్పందిన వార్త తీసుకున్నా చాలంటే ఏదో సేవ చేసుకుని పోతుంది కాదు అది కొంతమేరకే అందుకే ఏసు ఏమన్నాడు విత్తువానికి ఇచ్చిన ఉపమానాలు ఏమన్నాడు కొన్ని విత్తనాలు త్రోవు పక్కన పడ్డాయి కొన్ని రాతి నెలలో పడ్డాయి కొన్ని ముళ్ళ పొదవుల్లో పడ్డాయి కొన్ని మంచినీళ్ళలో పడ్డాయి కొన్ని కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి మా గుంపులు అవి కానీ నాలుగో గుంపులో కూడా మూడు గుంపులు ఉన్నాయి అక్కడ ఒకటి ముప్పది అంతులుగా పలించింది ఒకటి అరవదంతులుగా పలించింది ఒకటి నూరంతులుగా పలించింది అంటే మూడు గ్రూప్స్ ఉన్నాయి అక్కడ కూడా కాబట్టి ఒక గ్రూపు స్టార్టింగ్ లో ఉంది స్టార్టింగ్ గ్రూపు ముప్పైకి వచ్చింది ముప్పై నుంచి గ్రూప్ అరవైకి వచ్చింది అరవై నుంచి వందకు వస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఆత్మీయ జీతాన్ని కొలత వేసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉండవు నీవు ఆత్మీయ జీతాన్ని ఎప్పుడైనా కొలత మనం మెజర్ చేసుకోవాలా ప్రతి ఒక్కరూ కొలతోకి సరిగా ఉందా లేదా దేవుని వాక్యమైన కొలతో మనం సరిగా ఎక్కడ మనం తప్పిపోతున్నాం అన్ని చేస్తున్నాం అన్ని బాగా కానీ కొన్నింటిలో మనం తప్పిపోతున్న కొన్ని ఆర్గ్యంలో మనం తప్పిపోతున్న అది మనం గ్రహించాలా ఎప్పుడు గ్రహించగలం మనం ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడే లోనే అవి మనకి బయలుపరచబడతా ఉంటాయి ఒక్కసారి ప్రార్థిస్తే టైం కూడా ఉండదు ఎలా ఏదో పరిగెత్తా ఉంటావు ఏదో సాధించాలని ఏమి ఉండదు అక్కడ ప్రార్థనలో కూర్చుంటే సమయం ఆయనతో గడిపే సమయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది ఎంతో సంతోషం ఉంటది ఆదరణ ఉంటది నువ్వు ఎక్కడ అడిగిపోతే అంత సమాధానంగా ఉంటది ఒక్కసారి ప్రార్థన చేసుకోకుండా అంత అసమాధానమే ఉంటది కాబట్టి మన ప్రభు చెప్పిన వాక్యం ఆయన బోధలో ఆయన విధ ఆయన చేపిన పరిచయలో ఆయన బోధించే వాళ్ళగా ప్రకటించే వాళ్ళగా తర్వాత స్వస్థతలు చేసే వాళ్ళగా రాబోయే దినాల్లో అలాంటి కార్యాలు చేయాల మనం ఆయన నామాన్ని మనము ఘనపరచాలా ఆయన నామాన్ని మనము కీర్తించాలా ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి కీర్తన గన ఎనిమిదో దేవి తర్వాత ధ్యానించండి కీర్తల కనుక ఎనిమిదో దేవం మన దినం నేను ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అది నాకు బయలుపరిచింది ఎనిమిదో మొత్తం మీద చదవండి ఒక వచనంలో ఏమని రాబడింది నువ్వు మనుషులను దర్శించకపోడు ఏ పాటి వాడు ఇంత గొప్ప పరిచయం ఎంత గొప్ప అధికారం దేవుడి మనకి ఈట మనకు అర్హత ఉందా ఏ అర్హత ఉంది మనకి కానీ ఆయన ప్రేమించి ఆయన రక్తం కాచి ఆయన బిడ్డలుగా చేసుకొని సమస్త సృష్టి మీద మనకు అధికారం ఇచ్చింది కదా అధికారాన్ని ఎందుకు మనం దాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం అంటే వాడికి అర్థమైపోయింది అధికారం ఏందో కానీ మనకు అర్థం కాదు కాబట్టి ఈ అంత్య దినటువంటి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మెరుగుపరచుకొని ఆయన కొరకు శూర కార్యము మనం చేయాలి రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది అది ఏమన్నా విజృంభించుకొని ఏమో ఎలాంటి తెగులనో రాని భయపడేది అసలేదు ఆ బా పడ్డ ప్రతి ఒక్కరి మనం పోయి ప్రార్థన చేస్తే వాడు ఐసీలో నున్నవాడు బయటకు రావాలి అలాంటి అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటే నువ్వు ఐసీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షణ పొంది ఆ వ్యక్తి బయటకు వెళ్లి స్వస్థత పొందితే ఐసీలు వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ అయ్యా మా ప్రార్థన చెయ్యి మా ప్రార్థన చేసినప్పుడు అలాంటి అప్పుడు అందరూ స్వస్థత కలుతుంది అప్పుడు వాళ్ళంతా ప్రబం వార్త చెప్తే వాళ్ళు వింటారు ఇవి జరగబోతుంది రాబోయే నాళ్ళు అలాంటి పరిచయం కోసం మనం సిద్ధపడాలంటే ప్రభావా అలాంటి అభిషేకం నాకు ఇప్పుడు ప్రాబా అలాంటి కార్యాలే చేయాల శిష్యులు చేసిన ఆ రోజు వాళ్ళు ఎక్కడ అద్భుతాలు జరిగినాయి అభిషేకం పొందుకొని అప్పుడు బయలుదేరిండ్రు వాళ్ళు నువ్వు అభిషేకం లేకపోతే నువ్వు బయలుదేరితే అలాంటి అద్భుతాలు చూడలేవు కాబట్టి ఈ చివరి తెలుగులో మనము అలాంటి అభిషేకం మనకు కావాలి వేసులో వాగ్దానం చేసింది అంతర్ దినే సర్వ శరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు అందరికీ దర్శనాలు కాబట్టి ఆ వాగ్దానం ఇప్పుడు ఈ రోజు అమలులో ఉంది ఈ రోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన అభిషేకం పొందుకోడానికి ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన సైన్యంలో మనం అడుగుదాం ప్రభా నీ అభిషేకం నాకు కావాలా ప్రభావ పాఠ పాడతాం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ అభిషేకం నాకు కావాలని పాఠపాడతాం గాని అభిషేకము మనం పొందుకోపోతే ఏమన్నా లాభం ఉంటుందా కాబట్టి మనం ఈ రోజు ఆయన కొరకు మనం అడుగుదాం ప్రభా మీద ఉన్న అభిషేకం నాకు కావాలా ప్రభావ ప్రభావ మీరు చేసిన కార్యం నేను ఈ రోజు చెయ్యాలా రాబోయే దాన్ని నువ్వు ఎట్లా వాకింగ్ చెప్పినవు ఎట్లా బోధించినవు ఎట్లా స్వస్థతలు చేసినావు ప్రభా అటు నేను చేయాల ప్రభావం మరి విశేషంగా అనేకలు ప్రభావి చెత్త నడిపించాలా అలాంటి అభిషేకం నాకు ఈ ప్రభాని మనం ప్రార్థన చేస్తాం పరిశుతులకు తండ్రి కృప అయినా జీవం గల దేవానికి ఎంతో మందాలైన ఈ ఘర్షణ కాలవ తపా నైనా మీ రాజ్యసవార్థం మీరు ప్రకటిస్తూ సమాజ మందిరంలోని ప్రభావ అనేక ప్రాంతాలు ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ నానా విధమైన రోగుల చేత పీడింపబు అందరినీ విడిపించినారు ప్రభావ మీరు రాకుంటే ప్రభావం మేమేమైపోయేవాళ్ళ ఒక నశించిపోయే వాళ్ళం నరకానికి పోయే వాళ్ళం ప్రభా మా రోగాలతో మేము బాధపడే వాళ్ళం ప్రాభ కానీ మమ్మల్ని అంతా మీరు బాగు చేసినైనా మీ కృప మాకు అనుగరించినైనా ఈ రోజు ప్రాభా మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరుచుకున్నారు దాస్యం నుండి దత్తపూర్తులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అయినా నీకు ఎంతో వందాలు ప్రాభా మీకు పరిశుధ అభిషేకాన్ని మాకు అనుగరించినారు కృపావరాలు మాకు అనుగరించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగరించినారు వాటి బట్టి నీకు ఎంతో వందలు ప్రాభా అయినా ప్రతి బిడ్డకు ప్రాభ నూతనగా మీరు ప్రభా మి అభిషేకం లేకుంటే ఒక్క క్షణం మీరు బ్రతకలేదు ఓ ప్రభావ మీ అభిషేకం లేకుంటే ప్రభావ మీలాగా మీరు జీవించలేము ప్రభావ పర్శుధాత్మలు మీరు సర్వసత్యులకు పోతున్నారు సర్వసత్యులకు మేము పోవాలా ప్రభావ మీ సత్యం తెలుసుకున్నాం ప్రభు మీరే సత్యం అది ఇప్పుడు మేము సర్వసత్యంలోకి పోవాలా సర్వసత్యం అనేది ఈ సృష్టికి మేము పరిచయం చేయాలా ప్రభావ ఈ లోకంలో ఉన్న ఈ లోకపు విధానానికి ప్రభావ మీ విధానానికి ప్రభావ ఏంది తేడా అనేది మేము చూపించాలా ఆ డీప్ లోకి మమ్మల్ని నడిపించలేను ఆత్మ లోతులకు మమ్మల్ని నడిపించలేను పర్శుధాత్మ అలాంటి అభిషేకం మాకు నా దేవ రాతి కాస్త మేము అడుగుతున్నాం ప్రభావ మాకు అనుగ్రహించని మా పైన మీ ఆత్మతో నింపని ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు మాకు మనుమానాలను బయలుపరిచి ఆయన వింటే వాళ్ళ బిడ్డలందరూ మీరు ఆస్వాదించారు ప్రతి బిడ్డలు నూతనగా అభిషేకించి రాబోయే నాకు బహు విశేషమైన పరిచర్ చేయాల ప్రభా అనేకులు స్వస్థతలు పొందాల స్వస్థత ఉందిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాల ప్రభావ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ప్రభావ్యసం పొంది మీ సువర్ణ పరిచర్ చేయాల అలాంటి శిష్యులుగా అలాంటి సేవకులుగా మేము తయారు చేయాలి అలాంటి అభిషేకం అలాంటి కృపాలంటే నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని ఇంటిలో వాళ్ళందరినీ ఆస్వాదించి బలపరచమని ఈ రాతి కాలసంలో మాకు మంచి నింది గురించి ఏ కోలేసి స్థుతించి కనపరచలాగిన ఈ కృప మాకు అందరికి దయచేమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాతి శాంతాన్ని ఆమె ప్రభుత్వ కృప సమాధానం నడిపి మన అందరికీ సదాకాలం తోడైంది కాక ఆ మేన్స్ పేసరాకే e